రాధిక అనే ఆవిడ రెండో క్లాస్ లో ఉన్నాడు మొదటి క్లాస్ అయిపోయాడు సో నీడ్స్ ఎన్ని అవసరాలి ఫిజికల్ నీడ్స్ సైకలాజికల్ నీడ్స్ ఫిజియలాజికల్ నీడ్స్ స్పిరిచువల్ నీడ్స్ నాలుగు అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవాలి ఫిజికల్ నీడ్స్ చెప్పాను ఎందుకంటే ఆహారం నిద్రాభయం ఐదనం ఈ నాలుగు ఫిజికల్ నీడ్స్ తొంభై ఇందులో ఉంటే పది అందులో ఉన్నావయ్యా అందుకని భయం అందులోనే ఉంటే భయం ఏముంది అసలు సూక్ష్మంలో ఉన్నవాడికి భయం ఏముంది వాడు ఎప్పుడు సూక్ష్మేగా ఇప్పుడు కాదా సూక్ష్మం ఇందులో ఉన్నప్పుడు కూడా సూక్ష్మమేవాడు అది కాకుండా ఎక్కడ పోయింది కానీ ఏమయ్యాడు ఇందులోకి రాగానే ఇదైపోయాడు కొండలో నీళ్లు పోయిగాని నీళ్లు కొండ అయిపోయిందా అవ్వలేదు అయిందా మరి శరీరంలో మనసు పనిచేసినంత మాత్రాన మనసు శరీరం ఎంత అయిపోయింది అవదుగా ఇంపాసిబుల్ కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నాము శరీరమే అయిపోయావు వచ్చి తగాదీరం కాదుగా అని ఏర్పాటు చేయాలి ఇవి ఏర్పాటు చేసేటటువంటి డిసిప్లిన్ లైఫ్ ఉండాలి అక్కర్లేదు విరమణ విషయ వైరాగ్యం ఇంద్రియ నిగ్రహానికి సంబంధించినటువంటి వైరాగ్యానికి సంబంధించినటువంటి జీవితం ఉండాలి అక్కడ జీవితం ఏది మన సూర్యోదయా పూర్వం లేవాలి లేచి నీ మనసుని ఒక ఒక శిక్షణ ఇవ్వాలి దానికి క్రమంగా ముందు ఇష్టదేవతారాధన తదుపరి మంత్రజపం తదుపరి ధ్యానం తదుపరి యోగం తదుపరి ఆత్మవిచారం అలా దాన్ని ఇలా క్రమ అభ్యాసం చేయగా చేయగా చేయగా ప్రాథమిక నియమాలు సడలిపోతూ ఉంటాయి ఉత్తమ నియమాలు నువ్వు పాటించగలిగే శక్తి వచ్చేది అంతే కదా ఎల్కేజీలో కూర్చోపెట్టినప్పుడు ఏం చేస్తాం సిట్ స్టాండ్ ఫోల్ యూవర్ హ్యాండ్స్ ఫింగర్ ఆన్ యువర్ మౌత్ ఇవి నేర్పుతారు మొట్టమొదటి మరి పదో క్లాస్కి వచ్చినాక కూడా ఫింగర్ ఆన్ యువర్ మౌత్ అని చెప్తారా సైలెన్స్ అంటాడు కాలేజీకి వచ్చినాక అది లేదు ఓకే ఒక సిగ్నల్ ఇస్తాడు పీజీకి వచ్చినాక దాంతో కూడా పనిలేదు ఇవి ఎలాసిన నువ్వే ప్రొఫెసర్వి ఇప్పుడు నీకు చెప్పేది వ్యవహారిక విద్యలు ఇలా ఉన్నాయి ఏమిటి తేడా ఆ విద్యార్థే పరిణామం చెందే స్థితి మారింది ఎంత పెద్ద బాధ్యతనైనా దాన్ని భరించగలిగే సమర్థత సమర్థతల మార్పురాల స్థితి భేదం వల్ల అలాగే డిసిప్లిన్ లైఫ్ మొదట్లో అలవాటు చేసుకునేటప్పుడు అలాగే ఉంటది యమనియమాలను అలవాటు చేసుకునేప్పుడు అలాగే ఉండదు సూర్యోదయాభూర్వం లేవమంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకని ఎందుకు లేవాలి అసలు అనే ప్రశ్న వస్తుంది అంతేనా జగత్కారణకర్త అయినటువంటి సూర్యుడు వచ్చేటప్పటికి నీవు నీ లోపలికి సూర్యుడి యొక్క శక్తిని ఆహ్వానించాలి అంటే నువ్వు సిద్ధమై ఉండాలి కదా నువ్వు నిద్రపోతూ సూర్యుని ఆహ్వానిస్తానంటే నువ్వు తమోగుణంలో ఉండి అజ్ఞానాధకారంలో ఉండి ఉదుపట ముసిగేసి సుఖమే సత్యం అనుకు నిద్రాఖమే సత్యం అనుకుని మునిగిపోయినటువంటి వాడికి సూర్యో విశేషం ఎలా తెలుస్తుంది ఎప్పటికీ జీవితం అనుభవించలేదు వివేకానందని అంటాడు గాఢ అనంతమల ఒడ్డున సముద్రపు ఒడ్డు మీద నిషీధి అమావాస్య ఒక అనుభూతినిస్తుంది పౌర్ణమి రాత్రి ఒక అనుభూతినిస్తుంది సూర్యోదయం ఒక అనుభవాలు తెలుస్తుంది సూర్యాస్తమయం ఒక అనుభూతినిస్తుంది మరి అదే సముద్రమే అదే నువ్వే ఏమిటి తేడా శక్తి భేదం అనేకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ శక్తి తరంగాలు ఈ సృష్టి నిండా ఉన్నాయి రిసీవర్ని బట్టి నువ్వు తెలుసుకోవడం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రిసీవర్ మారుతున్నాడా కాస్మిక్ ఎనర్జీ మారుతున్నాడా కాస్మిక్ ఎనర్జీ సృష్టి ఉన్నంత కాలం అంతే ఉంటది నువ్వు అందులో ఓ బుడ అంతే కదా కాబట్టి నువ్వు పోవడం అనేది వంద ఏళ్ళ కొంతసార్లు జరగడల్లా మానవుడు ఎందుకు ఏడుస్తున్నాడు ఏడిచేవాళ్ళని చూడు ఒకసారి భోగి దగ్గరికి ఏం కనబడుతుంది చెప్పకుండా పోయాడు రా బాబు ఎవడన్నా ప్రపంచంలో చెప్పిపోయాడా అది చేయలేదురా బాబు ఇల్లు చేయలేదురా బాబు అలా చేస్తానన్నాడు రా బాబు ఇలా చేస్తానన్నాడు రా నేనెట్టా ఉంటాను రా బాబు ఎంతసేపు చూసినా ఇదే గొడవ ఏ ఏ మరణం దగ్గరికి వెళ్ళాడు ఏడిచేవాడంతా ఇలాగే వెళుతాడు ఎందుకు వాడు వాడి బాధ్యతలు నేను నాది నువ్వు నీకు వాడికి మధ్యన వ్యవహారం ఈ గోలా ఎంతసేపు తెలిసిన అవునా కదా వాడు వాడు ఏదై వాడికి వాడికి తెలిసి పోయినోడికి తెలీదా తెలిసే పోతాడు వాడు తెలియకుండా ఎట్ట పోయాడు ఈ దేహం పనికిరాదు అనుకున్నాకే అది వదిలేసి ఇంకో శరీరం ఆయనకి వెళతాడా వెళ్ళడా అనేది నీ చేతిలో ఉందా వాడి చేతిలో ఉంది అవునా మరి నీ ఏడుగులు ఎవరికి చేరత ఎవరికి చేర పైగా రోజు పోతున్నాడు వందేడాకోసారి ఎక్కడ పోయాడు రోజు పొట్ట నిద్రలో నీకు అంత చెప్పిపోయాడా పక్కనే పడుకున్నావు నువ్వెట్టిపోయావో వాడికి చెప్పావో వాడు ఎట్టిపోయాడు నీకు చెప్పాడా అప్పుడు లేదుగా మరుపు మరణము సుషుప్తి మూర్ఛలలో లేవుగా ఉందా నీ తిన్నప్పుడు ఎల్కేజీలో చదువుకున్నావా అప్పుడు ఉన్నటువంటి క్లాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు ఏ లేరా వాళ్ళు మరుపులో గడిపోయారు ఇక్కడందరు ఇందులో గడిపోయారు మరుపులో మరుపులో కూడా లేదు తెలివి మరణంలో కూడా లేదు తెలివి సుషుప్తిలో కూడా లేదు తెలివి మూర్చ్ తెలివి లేదన్నా ఒకే స్థితిలో ఉందన్నావాడు ఆ నాలుగు ఇట్లో తెలివి ఒక తీరుతో కాబట్టి పెద్దలు ఏం చెప్పారు సూత్రం మరుపు మరణము సుషుప్తి మూర్చలు సవములు అక్కడ బాహ్య వ్యవహారంలోకి రాదు తాను తానుగా ఉంది తాను తన గొడవే ఉంటది అక్కడ అయితే ఇవ్వాలా అప్పుడే భోజనం తర్వాత ఇప్పుడు ఎంతైంది అక్కడ టైము